మన తెలుగు భాషలో పద్యానికి ఒక ప్రత్యేకత ఉంది మన భాషలోనే ఒక అందమైనటువంటి ప్రక్రియ ఈ పద్యం అనేది ఆ పద్యాల్లో కూడా ఇంకా అనేక రకాలైనటువంటి చిత్రాతి చిత్రమైనటువంటి పద్య విధానాలు ఉన్నాయి దానిలో ఏకాక్షరాధారితంగా వ్రాసినటువంటి పద్యాలు అంటే ఒక అక్షరంతోనే పద్యం అంతా కూడా చెప్పడం జరుగుతుంది అద్భుతమైనటువంటి అర్థము భావం ఉంటుంది దానిలో మన ఫేస్బుక్ లో మా గురువు గారు ముని పుట్టేవు పెట్టినటువంటి ఏకాక్షరాధారితంగా ఒక పద్యాన్ని మనం విందాం ద ద ద ద దాదా దా దా ఈ పద్యానికి భావాన్ని తెలుసుకుంటే దాని యొక్క సౌందర్యం మరింతగా మనకు కనబడుతుంది శరణాగతులకు స్వాధీనుడవై ఉదాసీనులైన వాళ్ల ఎందు ఉదాసీనుడవై పాపస్వభావులకు సంహారకర్తవై రాక్షసాంతకుడవై సజ్జనులను ప్రభవింపజేసేటువంటి వాడవైనా ధర్మాధర్మానుసారకులకు ఆధారభూతుడవై సత్స్వభావులను కాపాడి ముక్తి నొసేటువంటి వాడవు సత్స్వభావులను బాధించు వాళ్లకు బాధకుడవై సజ్జన రక్షకులకు రక్షకుడవై జగత్తు యొక్క బహిరంతరాలలో వశించు వాసుదేవుడవైన పరమపురుష శరణు శరణు ఇది ఈ ఏకాక్షరాధారితంగా రాసిన పద్యం యొక్క అద్భుతమైనటువంటి అర్థం పన్నెండవ శతాబ్దంలో భగవత్ రామానుజుల వారు శిష్యుడు శ్రీవత్సాంకుల వారు ఆయన్నే కూరత్తాళ్వారంటాం ఆయన రచించినటువంటి యమకరత్నాకరం పన్నెండవ ఆశ్వాసంలోని శ్రీకృష్ణ స్తుపరమైనటువంటిది ఈ ఏకాక్షర శ్లోకం తనను చేరదీసి ఆదరాభిమానాలను కురిపించి అంతులేని ఐశ్వర్యాన్ని అనుగ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మను నోరారా సన్నతిస్తున్న బాల్యమిత్రుడు సుధాముడు అదే కుచేలుడు యొక్క మనోగతం ఇది అరవై నాలుగు లఘువుల అచలధృతి శ్లోకమంతా ద అన్న ఒక అక్షరంతోనే సాగింది ఈ ఏకాక్షర పద్యంలో దా అనేటువంటి దానితో చెప్పారు కదా దాని యొక్క ఆ అక్షరాలను పదవిచ్చేదాన్ని గురించి చూద్దాం దదద దద దీ పదచ్ఛేదం దదత్ దాతల ఎందు అదదత్ దాన స్వభావము లేని వాళ్ల ఎందు అద భక్షకులైన వాళ్ల ఎందు దదత్ ఆత్మ సమర్పణము భక్తుల ఎందు అదదత్ పవబంధముల పట్ల ఉదాసీనులకు వాళ్ల ఆత్మ జ్ఞాన కరుడవు లేదా అదదత్ లోకభక్షకులైన పాపుల ఎందు అద పీడాకరుడవు అయిన లోకేశ్వర దదద దదద అని పదచ్ఛేదం దదత్ ధర్మశీలుడైన వాళ్లని అదత్ టి లోక కంటకులను అధ సంహరించు జగద్రక్షక దదద దద జాగశీలు రఘు ధర్మమూర్తులను దభవింపజేయువాడా దద దదదత్ అదత్ అద పదచ్ఛేదం దదత్ ధార్మికుల ఎందు అదదత్ కర్మాకర్మముల ఎందు వైరాగ్యము ఉన్నవాళ్ల ఎందు కర్మబంధాలకు లోనైన వాళ్ల ఎందు సమచిత్తము కలిగి యుగాంత వేళ సర్వమును ఉపసంహరించు పరమపురుష దదద ధార్మికులను ద చిత్తమున ధరించి ఉండివాడా దద ధర్మమూర్తులకు ఋషులను హింసించు రాక్షసులను అధ నసింపజేయు శ్రీ వాసుదేవా ద యజ్ఞములచే దేవతలకు హవ్య రూపములైన ఆహూతులను సమర్పించడి యాజ్ఞికులకు అధ రక్షకుడైన పరమేశ్వర దదద దదత్ నీ భక్తులకు ఉత్తములను అధ శోధించుణికులకు వాళ్లని అద రక్షించు దయార్ద్రమూర్తి దద దద దర్మరతులైన వాళ్లని ద ు దుష్టులను దొట్టి పెట్టువాడా దదత్ ధారకులకు అద ధారకులు కాని వాళ్ళకి ద కర్మఫలాలను ప్రసాదించే స్వామి దద దదత్ లోకకంటకులకు దండగా నిలిచి కాపాడు నీచులను ద హరింపజేయు పరమాత్మ దర్వప్రదాత వగు అదదత్ కర్మఫలముల అంత ముందింపజేసి సద్భావాలను వసగు ఆ శ్రీ వాసుదేవ అని అర్థబోధం ఇది ఈ ఏకాక్షర పద్యం యొక్క అద్భుతమైనటువంటి అర్థం మరొకసారి మన గురువు గారు జాబాలి పంపించినటువంటి ఆ పద్యాన్ని విందాం ద ద ద దా దా దా దా దా నమస్